మహాపరిశుద్ధుడ మహోన్నతుడ కృప కణికరం దేవా దేవ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు జీవాధిపతి అయ్యున్న మా ప్రభువ మా రక్షకుడవు తండ్రి మా విమోచకుడు అయ్యున్న దేవ పర్లోకమందున్న తండ్రి దేవ వారునాథ సత్యస్వరూపేవ పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు కృతజ్ఞతలు దేవ నీకు స్థుతులు నాయన నీకు స్తోత్రములు కలగజేస్తున్నాం ప్రభా గొప్ప దేవా ఈ గడిచిన కాలమంతా తండ్రి ఈ దినం వరకు ప్రభాని కృపలోనైనా మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు దేవా దివారాత్రములు తండ్రి ప్రభాని కంటి పాప మమ్మల్ని కాచి కాపాడి ఈ దినంకు కూడా తండ్రిని ఒక నూతనమైన కృప మాకు అనుగ్రహించి దేవా మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి రాత్రి కళా సమయంలో ఈ రీతిగా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చినందుకు దేవా తండ్రి నీ సన్నిధిలో ఉండే తండ్రి సంతోషాన్ని ప్రభా నీలో ఉండే ఆనందాన్ని దేవా మీరు మాకు అనుగ్రహించినందుకు దేవా నీకు వందనాలు నాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభ ఇదిగో నా తండ్రి ఎవరైతే మా ప్రియులున్నారో ప్రభ రాని వాళ్ళందరినీ మీరు నడిపించండి ప్రతి ఒక్కరి ఆటంకాలు తొలగించండి దేవా నాయన తండ్రి యొక్క జరిగే ఆరాధనలో దేవా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపునైనా మాకు దయచేయండి మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి దేవా ఇదిగో నా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి మీరు ఏమైతే ఉద్దేశించి ఇదనం మీరు మాతో మాట్లాడాలనుకున్నారో తండ్రి నీ స్వరంధారా దేవా మీరు మాతో మాట్లాడండి ప్రభ ఆ వాక్యాన్ని విన్నా మేము హత్తుకొని నాయన నీలో జీవించలాగున మీరు మాకు సహాయం అనుగ్రహించండి వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు దేవ సాత్వికంతో తండ్రి నీ వాక్యాన్ని అంగీకరించరు దేమన్నాయన ఆ వాక్యానికి తగినట్టుగా నాయన మేము జీవించలాగున ఆ వాక్య ప్రకారంగా మేము నాయన విని గ్రహించి ప్రవర్తించి నడుచుకున్న వారి లాగా మీరు మాకు సహాయం దయచేయండి దేవ మేమున్న మేముంటున్న దినములే తండ్రి దుర్దినములునైనా అపాయకరమైన కాలములు ప్రభ కాబట్టి ఎక్కడ చూసినా మనుల్లో మనుషుల్లో స్వార్థము ధనాపేక్ష ప్రభానైనా తండ్రి ప్రభ తండ్రి ఎక్కడ చూసినా ప్రభానైనా తండ్రి అనేకుల్లో అక్రమం విస్తరించి ప్రేమ చల్లారిపోయిందన్నావు ప్రభ కాబట్టి మేముంటున్న దినములే తండ్రి దుర్దినములు అపాయకరమైన కాలములు ప్రభ కాబట్టి ప్రభ నైనా తండ్రి మీ వాక్య ప్రకారంగా ప్రభా మేము ఉండటకు మీరు సహాయం దచ్చండి మాలో ఎలాంటి కల్మషం ఉన్నా తండ్రి తీసివేయండి ఎలాంటి హృదయ కాఠియం తొలగించండి మార్పు చెందని మాకుంటే మాకుంటేనైనా తండ్రి అది తీసివేయండి దేవా మీరు పరిశుద్ధులు కనుక తండ్రి మిమ్మల్ని పోలి మేము కూడా పరిశుద్ధంగా ఉండుటకు మీ సహాయం దండి నీకన్నా తండ్రి ఎక్కువగా ఏటిని ఈ లోకంలో ఉన్నవాటిని ప్రేమించకుండా దేవ నిన్ను ప్రేమించులాగున తండ్రి నీ గురించి దేవ ఇతరులకు మేము ప్రకటించు వారిలాగా తండ్రి నీ నామాన్ని నిన్నునైనా ఈ భూలోకంలోనైనా సంపూర్ణంగా నైనా మహిమపరుచువారిలాగా ఘనపరచులాగున తండ్రిని చిత్తని యొక్క ఉద్దేశాన్ని సంకల్పాన్ని తండ్రి ప్రణాళికను యొక్క కోరికను ఆలోచనలు ప్రభ అన్నిటిని తండ్రి మీరు మా పట్ల ఉద్దేశించినవన్నిటిని నెరవేర్చే వారిగా నీ ప్రియ కుమారులుగా తండ్రి మేము జీవించుటకు దేవ మీ సహాయం దయచేయండి కాబట్టి ఈ దినం ప్రభ మీరు మాతో మాట్లాడండి ప్రభాయన తండ్రి ప్రతి ఆటంకాలన్నీ దేవ ఏసుక్రీస్తు నామంలో తొలగించండి దేవ గొప్ప దేవ ఎవరి గురించి అయితే విజ్ఞాపన ప్రార్థిస్తున్నారో తండ్రి వారి కూడా మీరు నాయన తోడుగా ఉండి తండ్రి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం దేవ ఈ యొక్క జరిగే ఆరాధన అంతట్లో తండ్రి మీ నామానికి తండ్రి మీకు మహిమకరంగా తండ్రి జరుగుటకు దేవ మీ సహాయం మాకు అనుగ్రహించండి నైనా మీరు మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి దేవనైనా ఈ దీవ్ ఆరాధన మాకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా జరుగుటకు సహాయం అనుగ్రహించమని ఆ రీతిగా ప్రతి ఒక్కరిని ప్రభానైనా అన్నిటికి నడిపించమని ప్రభ ప్రతి ఒక్కరిని మీరు ఉద్దేశించి మీరు మాతో మాట్లాడమని తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ ప్రభ నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవా యువగములకు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో దేవా నీకు ప్రార్థించి నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ దార్డ్ మనోజ్ బ్రదర్ మీరు ఒక పాట పాడండి మనోజ్ బ్రదర్ పాట పాడండి వయసు నిలబడుతుందా వినిపిస్తుంది బ్రదర్ నీ చేతిలో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుదినము నన్ను చేతుకో శిల్పి చేతిలో శిలను నేను అనుదనము నన్ను చేచ్చుకో గోర పాపిని నేను తను పాప దిలో పాడి ఉంటినీ లేవనెత్తను శుద్ధి చేయము పొంద నిమ్ము నిదు ఆత్మతో లేవనెత్తుము శుద్ధి చేయము పొంద నిమ్ము నిదు నీ చేతిలో నన్ను పట్టుకో నీ ఆత్మతో నను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అను దినము నన్ను చేచ్చుకో అంధకారో ఎలా నా పడినా భయము లేదు నీ వాక్యము శక్తి గలది అది నాకు నిత్య వెలుగు నీ వాచము శక్తి గలది అది నాకు నిత్య వెలుగు నీ చేతిలో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో చిలను నేను అనుదినము నన్ను ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ ఇప్పుడు వాక్య జ్ఞానంలోకి వెళ్దాము మాదిరి సిస్టర్ వాక్యంలోకి నడిపించండి అక్క ప్ర అందరి దిస్తాం మీరు అందరికీ ప్రేర్ చేసుకుందాం పరిశుద్ధమైన దేవ ఈ శాతం నీకు స్థితిలో స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి యోగ్యత ఇదిగో తండ్రి మమ్మల్ని అందరి సజీవిల కల ఉంచి ప్రభావ నిన్ను ఈ సాయంకాల సమయం ఆరాధించి కృపణ ఇచ్చినందుకు వేలాది కోట్లాది స్థితుల స్తోత్రాలు ఇదిగో తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాలు కొడి ఉంటారు అక్కడ మీరు ఉంటున్నా ప్రభా మా మధ్యలో సంచరిస్తున్న దేవ నీకు వేలాది కోట్ల స్థితుల స్తోత్రాలు ఇదిగో తండ్రి యోగ్యత లేదు ప్రభా కాడు ప్రభా నీ వాక్యం చెప్పే కృపణ ఇచ్చినందుకు వేలాది కోట్ల స్థితుల స్తోత్రాలు ఇదిగో తండ్రి నీ ఒక వాక్యాన్ని విండగా దాన్ని నీరు కట్టి ఫలింపజేయండి వేశు ప్రభ ఏసూపర్ ప్రతి ఒక్కరికి వినగలిచోలు హృదయం దైచయండి ఏసూప్రభ నా ఆలోచన తలంపులు తీసిపారేసాడు ప్రభా మీ ఆలోచి మీ నింపండి ప్రభావ నా యొక్క సంస్థ ప్రవతన అంతటి మీద నేను అధికారంలోకి కొన్న ప్రభ ఎదుగోతండి నన్ను మీ యొక్క బోరుగా వాడుకోండి ప్రభ వచ్చాను ప్రతి ఒక్కరితో మాట్లాడమండి అలాగే తండ్రి ఏసూప్రభ మీరే తోడండి ఆది నుండి అంత వరకు తోడండి మా నేను నజరైన ఏసూకి ఇస్తున్నాం పెట్టాడి పెట్టుకున్నప్పుడు ఏ తండ్రి ఆమె అక్క ఏం పడుతుంది కదక్క వినిపిస్తుంది ఏం లేదక్క కొద్దిగా నెట్టు ప్రాబ్లం ఉంది ఎక్కడైనా కట్ అయిపోతే చెప్పండి అక్కడ రిమైండ్ చేస్తాను ఓకే అక్క థ్యాంక్ యూ అక్క మనం వాక్యంలోకి వెళ్దాం ఈరోజు వాక్య ధ్యానం ఏం ఏంటంటే దేవుడి యొక్క మాట మనం వింటున్నావా దేవునికి విధేత చూపే ఉన్నామా అనేది నేను తీసుకున్న వాక్యము వాక్య వెళ్ళే ముందు మనము బైబిల్లో ఫస్ట్ సమయం మొదటి సమయాలు పదిహేను మొదటి నుండి ఇరవై రెండో వచనం దాకా ఇరవై మూడో వచనం దాకా చూ చూసుకుందాం ఈరోజు ధ్యానిద్దాం ఇక్కడ మనకి సౌలు కనిపిస్తాడు సవులు సామ్యాలు సామ్య సౌలు ఏం చేస్తాడు దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా చేస్తాడు దానివల్ల తనకి ఏమైంది అనేది మనం ఇక్కడ చూస్తా ఉంటాం ఫస్ట్ నుండి చదువుతాను నేను ఒకనొక దిన దినమున సామయాలు సౌల్ను పిలిచి యహోవా ఇజ్రాయిలకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను యహోవ మాట ఇవినుము సైన్ములకు అధిపతి యహోవా సెలవిచ్చినదేమనగా అమాలేఖియులు ఇజ్రాయిలకు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తుల నుండి రాగా రాగానే అమాలేఖ్యులు వారికి విరోధులై మార్గం వారి మీదికి వచ్చి కదా కాబట్టి నీవు పోయి కణికరింపక అమాలేకులను హతము చేయొచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలుమి పసిపిల్లలనేమి ఎద్దుల్నేమి గొర్రెలనేమి ఒంటలనేమి గార్ధ భౌములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయ్యూ బొత్తిగా పాడు చేసి అమాలేఖ్యులను నిర్మూలన చేయమని చెప్పాను అంతటా సౌలు జనులు పోగు చేసి తెల తెల ఈలో వారిని లెక్కబెట్టగా కాలు బలం రెండు లక్షల మందియూ యోదావారు పదివేల మందియు నుండిరి అప్పుడు సవులు అమాలేకులు పట్నంలో ఒకదానికి వచ్చి లోయలో పొంచి ఉండి ఇజ్రాయిల్ ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసి కనుక అమాలేకులతో కూడా నేను మిమ్ము నాశనం చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరి పోవడని కేనీయులకు వర్తమానం పంపగా కేనులు అమాలేకుల్లో నుండి వెళ్ళిపోయిరు తర్వాత సౌలు అమాలేక్యులను హవీల నుండి ఐగుప్తు దేశ మార్గం నున్న షూరు వర్గ తరిమి హతం చేసి అమా అమాలేక్యులు అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన సౌలును జనులను కూడి అగగును గుర్రల్లోనూ ఎటలోనూ కొవ్విన గుర్ర పిల్లలు మొదలైన వాటిలో నుండి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికి నీచ పశువులు అన్నిటి నిర్మూలన అప్పుడు యుహో వారు యహోవాకు సమయాలకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను సౌలు నిన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గై కొనకపోయాను గనుక అతను రాజుగా నిన్న ఇచ్చినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అందుకు సామలు కోపావేశుడై రాత్రంతి యుహోవాకు మొర్ర పెట్టుచుండెను ఉదయమున సమయ లేచి సౌను ఎదుర్కొనకు పోగా సౌలు కర్మీలు నక్కు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలు నక్కు సమాచారం విను తర్వాత అతడు సౌల్ రాగా సౌలు యోహో వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక యహో నేను నెరవేర్చితనగా సమయలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను అందుకు సౌలు అమాలేకుల నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి నీ దేవుడైన యహోవ బలు అర్పించడకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి మిగిలిన వాటి అన్నిటిని మేము నిర్మూలం చేసే తినమనగా నీవు మాట్లాడ పని లేదు రా యహోవ రాత్రి సెలవిచ్చిన మాట నీకు తెలియజేతున్న వినుమని సౌల్ అనగా సౌలు చెప్పను అందుకు నీవు దృష్టికి నీవు అల్పుడగా ఉన్నప్పుడు ఇస్రాయల్ గోత్రములకు శిరసు వైతివి నిన్ను ఇస్రాయెల్ మీద రాజుగా నియమించను మరి యహోవ నిన్ను సాగ నంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేఖలను నిర్మూలం చేయము వారు లైమగు వరకు వారితో యుద్ధం చేయమ సెలవీగా నువ్వు ఎందుచేత యహో మాట వెనక దోపుడు మీద ఆయన దృష్టి కీడు చేసివా నేను సౌలు ఆ మాట అన నేను యహో మాట విని యహోవ నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకులు రాజైన ఆ తీసుకొని వచ్చి తిని కానీ నిర్మూలం చేసి చేసి అయితే గిల్గాల్లో నీ దేవుడు అని యుహోవకు బలి అర్పించుటకై జనులు శతలములకు గుర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చి తనని అందుకు సౌమ్య తాను సెలవిచ్చిన ఆజ్ను ఒకడు గైకొంట వల్ల యహోవ సంతోషించున్నట్లు ఒకడు దహన బలు వల్ల ఆయన సంతోషించిన ఆలోచించము బల్లులు అర్పించట కంటే ఆగ్ని గైకొన్నటయ్యూ పొట్టేలకు మాట ఏంటో శ్రేష్టము తిరుగుబాటు చేయుట శోద చెప్పుట పాపంతో సమాను మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహం విగ్రహము గృహ దేవతలను పూజించడం సమానం యహో అగ్ని నీవు విసర్జించింది కనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించినగా ఇది ఒకటి నుండి మనం ఇరవై మూడవ వచ్చిన వాళ్ళు మనకి దేవుడు ఇజ్రాయల్ మీద మొట్టమొదటి రాజుగా సౌల్ను ఏర్పాటు ఈ సౌలు ఎవరంటే సౌల్ యొక్క కుటుంబం ఏంటంటే గాడిదను మేపుకుంటూ బతికేవాళ్ళు గాడిదల వ్యాపారం అంటే ఆ గాడిద గాడిదలను అమ్మడము వాడిదారు వచ్చిన వచ్చిన డబ్బుతో జీవిస్తాయి అట్ట గుర్ర పెంచుకుంటా అయితే ఆ రోజుల్లో గాడిదలు గుర్రాలంటే అదొక ఆస్తి ఎంతో విలువ కల్లావి అయితే ఈ సవులు ఆ గొర్రెలు ఉండే కుటుంబంలో పుట్టాడు అయితే దేవుడు గాడిదలు మేపుకుంటూ ఉండే సవులను ఇస్రాయిల్ యొక్క పన్నెండు గోత్రాల మీద రాజుగా ఏర్పాటు చేసిండు ఈయన మొట్టమొదటి రాజు ఇస్రాయిల్ అందరి మీద మొట్టమొదటి రాజుగా దేవుడిని ఏర్పాటు చేస్తాడు ఏర్పాటు చేసి ఒక రోజు దేవుడు సమయాలను పిలిచి సమయాలంటే ప్రవక్త ప్రవక్త అనగా ఈ రోజు మనకి పాస్టర్ ఎలాగో అలాగే ప్రవక్తలు ఆ రోజు ప్రవక్తలతో మాట్లాడే వాళ్ళు ప్రవక్తలు అలా పాస్టర్ కమ్యూ జనులకి దేవుడికి మధ్యలో మనుషులు అయితే ఆయన్ని పిలిచి నువ్వు వెళ్ళి సౌల్తో ఒక మాట చెప్పు అని అంటారు ఇస్రాయేల్ ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు వారు దొంగతనంగా అమాలేఖులు ఇస్రాయేళ్లను చంపారు కదా ఆ రోజు వారితో నేను ఒక మాట చెప్పాను భవిష్యత్తులో అమలేఖులు పేరు లేకుండా తుడిచి వేస్తానని చెప్పాను కదా పేరు లేకుండా తుడిచి వేస్తా అని చెప్పాను కదా సౌలు ఇప్పుడు ఆ సమయం సౌ ఇప్పుడు ఆ సమయం వచ్చింది లేచి వెళ్ళి అమ్మలే అమ్మవ్యకుల మీద మొత్తం అమ్మవలికు తుడిచి సౌలుతో చెప్పని చెప్పని ఆ సమయలతో దేవుడు చెప్తాడు ఏమని స్త్రీల స్త్రీలనే భేదం లేదు చిన్న పెద్ద స్త్రీలు పురుషులు బాలురు పిల్లలు ఎద్దులు ఏమి గాడిదలు అని ఏమి తేడా లేకుండా ప్రతి దగ్గర దాన్ని నాశనం చేయమని అంటే తుడిచి పెట్టమని అమాలేకుల అనే వా అమాలేకులకు సంబంధించిన వాటిని అన్నిటినీ ఏది కనిపించకుండా వాటి సమస్య ప్రతి ఒక్కదాన్ని చంపేయమని స్వామ్యాల ద్వారా సౌలకి చెప్తాడు అప్పుడు సౌలు ఏం చేస్తాడు కత్తి తీసుకొని అంతా చంపడం చంపడానికి అవుతాడు చంపడం ప్రారంభిస్తాడు అయితే సౌలు తన ఇక్కడ మనం చూసినట్టయితే సౌలు అంతని చంపినట్టు ఇక్కడ మనకు కనిపించదు సోలే ఎలా చేస్తాడంటే తన కంటికి ఇంపుగా అంటే మనుషులు మంచి బలంగా మంచిగా మంచిగా ఉన్న వాళ్ళేమో ఓ పక్కన పెట్టిండు మంచిగా పశువులు పక్క ఆ మంచిగా పశువులు అన్ని బాగా మంచిగా బలంగా దిట్టంగా బాగున్న వాటి ఓ పక్కన పెట్టి తను ఏం చేసిండు నాశ పనికిరానివి నీచమైన వాటిని నీచమైన వాటిని చంప మొత్తం అక్కడ ఏం చేస్తాడు ఇంకా అంతా చంపేశాను వాళ్ళందరినీ బొత్తిగా కలిపాటు చేసి అమౌలుకు నిర్మాణం చేశానని చెప్పిన అయితే అక్కడ అంతా దేనికి పనికిరాని వాటిని చంపేసి మంచిగా ఉన్న వాటినేమో తను పక్కన పెడతాడు పక్కన పెట్టి అక్కడ జయూ సూచిగా ఒక తన జయ సూచిగా ఈ రాజ్యము మేము మేము సాధించామని చెప్పడానికి ఒక జయసూచిగా అంటే ఒక జెండా బహుశా ఒక జెండా ఏదో జయసూచిక అంటే నేను సాధించానని చెప్పి జయసూచిగా అక్కడ ఒక చిహ్నాన్ని నాటి ఈ రాజ్యం ఆది అన్ని ఒక జయసూచిక పెట్టి తిరిగి తన రాజ్యానికి వెళ్తాడు అయితే ఈ రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు స్వామ్యులతోటి స్వామ్యులు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమయ్యి అప్పుడు యో స్వామ్యాలకు ప్రత్యక్షమై ఇలా సెలవు ఇచ్చును సౌ ఇంకా అవన్నీ చేసి అతను తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యహో వాకు సమయాలకు ప్రత్యక్షం అవుతుంది సో దేవుడు అతనికి సమయంలో ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతూ ఉంటాడు బాధపడతా ఉంటాడు సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలు గైకనుకపోయిన గనక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తపడుచున్నాను దేవుడు బాధపడతా ఉన్నాడు అక్కడ దేవుడు ఏం చెప్పిండు అన్నిటినీ నాశనం చేసి తుడిచే అసలుకి అమ్మాలెక్కులు అనే పదం వినిపించకూడదు వాటికి సంబంధించిన ఏం ఉండకూడదు అని కానీ ఏం చేస్తాడు అతను మంచి వాటిని అన్ని మనుషుల్ని రాజుని అలాగే పశువుల్ని వాటి మంచి మంచి వాటిని పక్కన పెట్టి తను ఏం చేస్తాడు నీచమైన వాటిని పనికి రాని వాటిని వాటిని చంపేసి వస్తాడు దేవుడు ఆజ్ఞను గైకం అంటే ఆయన చెప్పిన మాట వినకుండా అతను నువ్వు చేసినందుకు రాజుగా నిన్న ఇచ్చినందుకు నేను బాధ ఎంతో బాధపడుతున్నాను నేను పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పని చెప్తాడు అందుకు సమయాలు కోపం కోపంతో ఇంకా కోపడతాడు ఇంకా రాత్రి మురపెడతా ఉంటాడు మురపెడతా ఉంటే ఉదయం లేచి ఉదయమున సమయం లేచి సౌలను ఎదుర్కొనే పోగా సౌలు కర్మేలను వచ్చి అక్కడ జయసూచిగా శిలు నిలిపి తిరిగి గిల్గాలునకు సమాచారం వినను అయితే ఆ చేస్తూ చిక చూసి అతను అంతా అక్కడ నిలిపింది కదా నిలిపిన తర్వాత ఇంకా అంత ఇదైపోయింది మంచి అని చెప్పని అక్కడ లేకపోయేసరికి అతను మళ్ళీ తిరిగి తన రాజ్యానికి మళ్ళీ తన ఊరికి వస్తాడు అప్పుడు అతడు సౌల్ రాగా సౌలు యహో వల్ల నీకు ఆశీర్వాదం కలుగును కాక ఎహో ఆజ్ఞం నేను నెరవేర్చుతున్నానగా ఇక్కడ ఏం చెప్తున్నాడు సౌలు నేను నీకు ఫస్ట్ ఆశీర్వచనాలు కలుగుతున్నాడు స్వామిలకి స్వామ్యాలకు ఆశీర్వచనాల బలికి ఏమంటున్నాడు యోహో ఆగ్ని నెరవేర్చి తిని నేను దేవుడు ఏదైతే చెప్పిండో అదంతా చేశాను అని చెప్పాను అన్నాడు అప్పుడు సోమ్యాలు పద్నాలుగు వచ్చి ఉదయాన్ని పద్నాలుగు వచ్చారు అప్పుడు సోమయాలు అలాగైతే నాకు విన్నపడించిన గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను అందుకు సౌలు అక్కడ సౌ అక్కడ శబ్దం అనిపిస్తుంది పశువులు గొర్రెలు అవి అరుస్తా ఉండే ఏంటి శబ్దం అని చెప్పినప్పుడు పదిహేను వచనంలో అందు సౌరు దేవుని దేవునికి బల్యర్పించడానికి ఈ జనులు మంచి వాటిని ఉండనిచ్చిండ్రు మిగతా వాటిని అంటే మేము చేసామని చెప్పను అంటాడు దేవుడు చెప్పింది ఏంది అంత సర అమాలేకులు సంబంధించిన ఏ వద్దన్నప్పుడు అమాలేఖలకు సంబంధించిన ఏ పశువులు ఏ పిల్లలైనా ఏ బాలులైనా ఎవరు స్త్రీ పురుషాన్ని తేడా ప్రతి ఒక్కరిని తుడిచిపెట్టమన్నప్పుడు అతను ఏం చేస్తాడు మంచి అన్ని తీసి పక్కన పెడతాడు తీసి పక్కన పెట్టి అంత మంచిగా ఉందని ఫస్ట్ చెప్తాడు అంతా ఇది చేశాము అంత మీరు చెప్పినట్టు దేవుడు ఆజ్ఞ నెరవేర్చామని చెప్పాడు స్వామీలు అలాగైతే నాకు వినపరిచిన గొర్రెలు ఇంకా స్వామిలు వచ్చినప్పుడు ఆ సౌండ్ అది వినిపిస్తున్నప్పుడు శబ్దం వాటి యొక్క వినిపిస్తున్నప్పుడు ఇవి ఎక్కడ చెప్పినప్పుడు మొన్న ఆయన ఏం చెప్తాడు అమాలోకుల నుండి జనులు వీటిని తీసుకొచ్చారు అని చెప్ప అంటే అక్కడ పనిచేసేవాళ్ళు అంటే జనులు అంటే ఆ ప్రజలు వాటిని తీసుకొచ్చారు అందుకే దేవుడికి బళ్ళు అర్పిద్దామని చెప్పాని అని చెప్పానని చెప్పిండు ఇక్కడ మనం చూసినట్టయితే దే దేవుడే తుడిచేమన్నప్పుడు దేవుడికి బల్లు ఆ బల్లి అర్పించడానికి వాటిని అర్పించడానికి తీసుకొచ్చారంట దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటి కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి తవులు దేవుడి మాట వినలేదు మనోసారి మూడో వచనం చూద్దాము కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతం చేయొచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలుమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రలనేమి ఒంటిలనేమి గార్త భౌముల గార్త భౌములనేమి అన్నిటినీ చేసి వాటికి కలిగినంత బొత్తుగా పాడు చేసి అమాలేకులు నిర్మూలము చేయమని చెప్పను నువ్వు కనికరింపక ఇక్కడ కనికరింపక అమా లేకులను చేయమంటాడు నువ్వు కణికరం చూపియద్దు అందరిని హతం చేసి అసలు అమ్మా ఇక్కల పేరే వద్దు అది వినపడకూడదు వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఏం ఉండకూడదు అని చెప్పని ఎవరు చెప్తున్నాడు దేవుడే చెప్తున్నాడు మనకు అనిపిస్తుంది కదా ఇక్కడ దేవుడు ప్రేమాయుడు కరుణామాయుడు దేవుడు ఇంత ఎందుకు కణికరం లేకుండా ఇట్లా అందరిని చంపేయమంటుడు ఎందుకు అందరిని నాశనం చేయమంటుడు అని చెప్పి మనకి అనిపి వచనం చదివినప్పుడు అనిపిస్తుంది కదా వాళ్ళు ఏం చేసినారు వాళ్ళని ఎందుకు చంపేయమండరు అని చెప్పని అనిపిస్తుంది కదా మనకి దేవుడు ఏమి ఎంత క్రూరుడా దేవుడు ఎంత కఠిన హృదయం కలగండా అని చెప్పని మనకు అనిపిస్తా ఉంటది అసలు దేవుడు అమాలేకు ఆఫ్ ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడంటే పదిహేను సైనిములకు అధిపత్య యోహోవాస ఎల్లవిచ్చినది అమాలేకులు ఇస్రాయుళ్లకు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలోకులు వారికి విరోధిలే విరోధలై మార్కు ముందు వారి మీదికి వచ్చి కదా రెండవ వచనం రెండవ వసనం చదివినట్టయితే ఇస్రాయేళ్లు ఇక్కడ నాలుగు సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలో ఉండి ఎంతో దుఃఖంతో ఎంతో బాధతో ఉండి వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళని విడిపించి తీసుకొస్తా అరణ్య మార్గంలో తీసుకొస్తా ఉంటే ఈ అమాలేకులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వెనుక వైపు దొరికిన వారిని దొరికినట్లు చంపడం మొదలు పెడతారు అమాలేఖులు ఎంత కఠిన హృదయమో కదా వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా ప్రయాణం చేసి వెళ్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఒక ప్రాంతంలో బతకలేము మేము ఇక్కడ ఉండలేము అని చెప్పని పొట్ట చేత్తో పట్టుకొని ఇంకొక ఇంకొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వలస వెళ్తున్నా వలస వెళ్ళే వాళ్ళని చంపితే వాళ్ళు ఏమంటాం మనం మంచి వారు అనము కదా వాళ్ళ కఠిన హృదయం ఎంత ఉంది వాళ్ళు వాళ్ళు ఇక్కడ బతకలేక ఇక్కడ రోదిస్తూ ఉంటే దేవుడు వాళ్ళని ఏడుపు చూసి వాళ్ళని విడిపించి ఇంకొక అరణ్య మార్గం నుండి ఉంటే వాళ్ళని వెనకాల నుండి ఎంత కఠిన హృదయం కలిగి వల్లి వాళ్ళు ఎంత దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు అసలు కణికరం లేకుండా చేస్తున్నారు అలాంటి వాళ్ళ మీద జాలు చూపించడం ఇప్పుడు మనకు అనిపించింది మూడో వచనంలో దేవుడు ఎంత కఠిన హృదయం గలవాడ అంట వాళ్ళు చేసింది వాళ్ళు చేసింది చూస్తే మనకి ఏమనిస్తుంది వాళ్ళకి ఎంత కఠిన హృదయం వాళ్ళ మీద జాలి చూపించాల మనకు అనిపిస్తుంది కదా వీళ్ళు ఇంతలా ఆ దేవుడు ఇట్టగా జాలి లేకుండా చంపేయమన్నారు కానీ వాళ్ళు జాలి లేకుండా వాళ్ళు పట్టు చేత్తో పెట్టుకొని వాళ్ళ మీద జాలి చూపించండి అయ్యో అనకుండా వాళ్ళని చంపుతా వాళ్ళని వెనకాల ఉండే వాళ్ళని చంపుతా ఉంటారు కొత్త నిబంధనలు మనం జాలి చూపించు ఎందుకంటే ఏసుప్రభ అంటాడు ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించమంటాడు అది ఏంది మనకు కొత్త నిబంధన కానీ ఇది జరిగింది ఎక్కడ పాత నిబంధన పాత నిబంధనలో ఇది జరుగుతుంది అంటే క్రీస్తుకు పూర్వం ఇప్పుడు మనముంది క్రీస్తు శకం రెండు వేల రెండు ఇది జరిగే దాదాపు మూడు సంవత్సరాలు ఇక్కడ వాళ్ళు ఎంత రాతి హృదయం కలిగి ఉన్నారు మనం చూసినట్టయితే మొన్నటి మన దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ దాకా మొన్నటి దాకా ఒక రెండు రెండు మూడు వందల సంవత్సరాల క్రితం దాకా రాజుల పరిపాలన ఉండేది కదా వాళ్ళు పరిపాలన ఎలా ఉండిద్ది బాగా బలాన్ని పెంచుకుంటారు సంపాదించుకుంటారు పక్క రాజ్యం మీద పడతారు అక్కడ చంపేయడం ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం ఇలా చేస్తా ఉంటారు కదా ఇలా ఏ రాజ్యాన్ని సంపాదించుకుంటే వాళ్ళ గురించి గొప్ప చెప్పుకుంటాం వాళ్ళ రాజు ఇది ఇట్లాగా యుద్ధం చేసిండు ఇట్లా గెలిచిండు వాళ్ళు గొప్ప గొప్పవారు ఈ వీరులు సూర్యులు అని చెప్తాం వాళ్ళ గురించి చరిత్ర వాళ్ళ యొక్క వీర కథలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం అలాగే ఇప్పుడు వాళ్ళని చూసినట్టయితే పక్క రాజ్యం మనుషులను చంపి రాజ్యం లాక్కునే వాళ్ళు క్రూరులు అనుకోండా మనం ఈరోజు సూర్యులు అంటున్నాం కానీ ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటిది మనం అయ్యోపా అంటున్నాం కదా మనము దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడు వేలు పెట్టి చూపియడానికి మీ దేవుడు ఇలాంటి వాడు ఇంత కఠిన హృదయుడు మీ దేవుడు ఇలాగ చిన్న పిల్లలు ఏం తేడా లేకుండా చేస్తాడు అని చెప్పనంటారు రాజులు చేస్తే అది కరెక్ట్ వాళ్ళు వీరులు షూరులు వాళ్ళు గొప్ప వాళ్ళు అంటాం పక్కన వాళ్ళు చంపి వాళ్ళు రాజ్యాన్ని ఆక్రమించుకుంటా అంటే కానీ వీళ్ళు దేవుడు దేవుడు వీళ్ళు వీళ్ళు నాశనం చేయమనకు దేవుడిని ఈరోజు అన్యాయస్తుడు క్రూరుడు అని చెప్పనంటాం ఇస్రాయల్ ఐగుప్తుండి వస్తున్నప్పుడు వాళ్ళు వచ్చేదానిలో ఈ అమాలేకులను దేశం అవుతుంది అది ఎక్కడ చూస్తామంటే ద్విత్యోపదేశాలను చూస్తాం వాళ్ళు దేశం గుండా ఐగుప్తు దేశ ఇస్రాయేల్ ఐగుప్తుండి వస్తున్నప్పుడు వాళ్ళు అమాలేకులు అమాయకులు సంబంధించిన దేశం కూడా వాళ్ళ ప్రాంతంలో కూడా పావాల్సి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అమాలేకులు ఉంటారు వాళ్ళని దాటుకొని వెళ్ళాలి వాళ్ళు ఇస్రాయిల్ ఏం ఏం చేయకుండా వాళ్ళకి ఎటువంటి హాన్ చేయకుండా వాళ్ళు వాళ్ళు మంచిగా కానీ ఇస్రాయిల్ ఏం చేస్తారు భయపడతారు భయపడి ఏం చేస్తారు వెనకాల వాళ్ళు అందరినీ అసలు అలా చంపడానికి వాళ్ళకి అర్హత ఉందా ఇప్పుడు యుద్ధం చేయడానికి మనం ద్వితీయోపదేశ కాండంలో చూస్తే ఇరవయో అధ్యాయం పదో వచనం పదో వచనం నుండి పద్దెనిమిదో వరకు తర్వాత మీరు చదువుకోండి యుద్ధం ఎలా చేయాలి దేవుడు అక్కడ చెప్తాడు ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేయాలకుంటే ఆంధ్ర వెళ్ళి డైరెక్ట్గా అటాక్ చేయకూడదు కదా ఫస్ట్ ఇరు పక్షాలు వాళ్ళ దేశాల ఒక దూతల్ని వాళ్ళ దేశాల నుండి పంపించి మాట్లాడుకోవాలి మాట్లాడుకొని మేము మీ దేశం మీదకి యుద్ధానికి రాబోతున్నాము అని చెప్పని మాట మంచి మేము వస్తాం మిమ్మల్ని నాస్ట్ రాస్తూ మీ రాజ్యాన్ని మేము ఆక్రమించుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పంటారు యుద్ధానికి యుద్ధం యుద్ధ కూర్చొని యుద్ధం వద్దు మేము మీ దేశం మేము మా రాజ్యం మా రాజ్యాన్ని మీకే అప్పగిస్తాము అని చెప్పినప్పుడు యుద్ధం అవసరం లేదు ఎంతో ప్రాణ నష్టం జరిగింది అనుకున్నప్పుడు యుద్ధం అవసరం లేదు కానీ కొంతమంది దే ఇవ్వక మేము యుద్ధాన్ని సిద్ధం యుద్ధం చేయాలి కానీ ఇక్కడ ఎటువంటి ఎటువంటిది ఏమీకుండా అంటే ఎటువంటి ఆ ఎటువంటిది ఏమి యుద్ధ సమాచారం ఏమీకుండానే వెనకాల వచ్చి వాళ్ళందరినీ చంపేస్తా ఉంటారు యుద్ధం అయితే అది కాదు కదా మనుషులు పంపాలి ఇద్దరు కూర్చోవాలని మాట్లాడాలి యుద్ధానికి మాట్లాడుకుంటే నాకు నీ రాజ్యం కావాలి కావాలంటే ఏం చేయాలి ఎట్టగా ఏంది అని చెప్పనంటారు ఒకవేళ ఎదుటి రాజు లొంగిపోతే నీకు సామంత రాజుగా ఉంటాను అన్నప్పుడు నీకు పన్ను చెల్లిస్తాను నా రాజ్యాన్ని నేను నువ్వు నా రాజ్యం మీద అధికారిగా ఉండు నా రాజ్యాన్ని పరిపాలిస్తాను నా రాజు నీ రాజ్యం ఒకటే కదా అని చెప్తా ఉంటారు అట్టగ సరే అని చెప్పని ఒప్పుకుంటారు లేదు రాజ్యం ఏమనంటే అటు ఇటు ఇరు పక్షాలు యుద్ధాన్ని ఎదుగుతారు యుద్ధం చేసుకుంటారు గెలిచిన వారు రాజ్యం స్వాధీనం చేసుకుంటారు ఇక్కడ ఇస్రాయేల్ కూడా ప్రతి దేశం దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు దూతలు పంపించి కబురు పెట్టమని దేవుడు చెప్తాడు వాళ్ళు అట్టగి దేవుడు చెప్పిన విధానం కబురు పెడతారు కొంతమంది రాజులు ద్వారాలు తెరుస్తారు కొంతమంది లేదన్నప్పుడు యుద్ధాలు జరిగాయి అక్కడ మనం చూస్తా ఉంటాం అమాలేకు దగ్గరికి రాగానే అమాలుకులు ఏమంటారు సరే వెళ్ళండి మా రాజ్యంలో ఉండాలంటారు ఇస్రాయల్ వెళ్తా వెళ్తా ఉన్నారు ఎవరికే హాని ఇస్రాయల్ ఎవరికే హాని చేయకుండా వెళ్తా ఉంటారు కానీ అమాలేకులు ఏం చేశారంటే వెనుకొస్తున్న సైన్యం చంపడం ప్రారంభించారు ద్వితీయోపదేశ కాండం అధ్యాయం పది ద్వితోోపదేశాన్ని ఇరవై చేద్దాం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మీరు ఐగుప్తుల నుండి వచ్చి చుండగా మార్గమున అమాలోకిలు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోను అతడు దేవునికి భయపడక మార్గమున నీకు వచ్చి నీవు ప్రయా నువ్వు ప్రయా ప్రయాసవడి అలసి ఉన్నప్పుడు నీ వారు నీ వెనుకనున్న బలహీనులందరినీ అత్తం చేసిను కాబట్టి నీవు స్వాధీన పరుచుకున్నట్లు నీ దేవుడోవా స్వాస్థ్యముగా నీకిచ్చి ఈ కిచ్చుచున్న దేశంలో చుట్టు పట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యహోవ నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం కింద నుండి అమాలేఖల పేరు పేరు తుడిచివేయవల తుడిచివేయవలని ఇది మరిచిపోవద్దు ఏం చేస్తుండ్రు ఈ అమాలేఖులు ఐగుప్తుండ మార్గంలో వచ్చి అమా వాళ్ళు పది వచ్చిన మీరు ఐగుప్తు వచ్చి మార్గమున మార్గం నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోము అర్థం దేవుడికి భయపడక మార్గం నీకు ఎదురుగా వచ్చే వాళ్ళు దేవుడికి భయపడట్లేదు దేవుడికి భయపడకుండా పద్దెనిమిది నీవు ప్రయాసపడి ఉన్నప్పుడు నీ వారిలో నీవు వెనుకుని ఉన్న బలహీనలందరినీ అర్థం చేసిన వాళ్ళు ప్రయాణం చేసి అలిసిపోయి దాదాపు ఇరవై లక్షల మంది కదా ప్రయాణం చేసేది కొంతమంది అలసటి తీర్చుకోవడానికి కొంతమంది నడవలేక కూర్చొని అంటే ఇప్పుడు మనం కానీ కొద్ది దూరం మనము ప్రయాణం చేయాలనుకోండి ఒకవేళ వాక్ నడిచే నడవాలనుకోండి మనకు అలసి వచ్చిందని కూర్చుంటాం లేచి వెళ్తా ఉంటాం అలాగే వాళ్ళు కానీ కూర్చుంటే పంప బలహీనంగా ఉన్నారు ముందు వెళ్ళేవాళ్ళు వెళ్తా ఉన్నారు వెనకాల కొంతమంది బలహీనంగా ఉండి కూర్చొని లేస్తా బలహీనంగా వెళ్ళొచ్చు నిదానంగా అని చెప్పు అనుకున్న వాళ్ళు పంప కూర్చుంటే అట్ట వెనక వాళ్ళని ఏం చేస్తున్నారు వీళ్ళు హత్తం చేస్తున్నారు బలహీనులందరినీ వాళ్ళకి శక్తి లేక వాళ్ళు నడుచుకుంటా నడిచి నడిచి అలిసిపోయి అక్కడ కూర్చొని ఉంటే వీళ్ళు ఎట్టా చేస్తారు రాతి హృదయం వీళ్ళు ఎంత కఠిన హృదయంతో కలిగి ఉంటే వెనకలు ఉన్న వాళ్ళందరినీ అతం చేస్తారు అందుకే దేవుడు అంటాడు ఆకాశం కింద నుండి అమాలేకులు పేరు తుడిచివేయవాళ్ళను దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు వాళ్ళు చేసింది ఎంత భయంకరమైంది వాళ్ళు వెళ్ళమని చెప్పిన వాళ్ళకి ఎటువంటి హాని వాళ్ళు వీళ్ళకి ఎటువంటి హాని చేయలేదు ఎల్లమని చెప్పి నమ్మించి నమ్మకగ్రహం ఎలా చేస్తున్నారు వెనకాల ఉన్న వాళ్ళని అందరూ చంపేస్తున్నారు అందుకు దేవుడు ఏమంటుండే ఇరవై వచనంలో ఆకాశం కింద వారి పేరు అమాలికల పేరునే అసలు ఆ పేరు ఆ పేరు సంబంధించిన ఏమి ఉండలేకుండా తుడిచి వేస్తానని ఆ రోజు దేవుడు చెప్పిండు తుడిచి ఆ రోజు చెప్పి ఈరోజు ఆ పన్నెండు గోత్రముల మీద మళ్ళీ ఒకటి స్వామి పదిహేనో అధ్యాయం కదా తుడిచివేస్తా అని చెప్పిండు ఆ రోజు ఆ మాట అన్నాడు అని ఇంకా సౌల్ ను ఐదు ఇష్రాయల్ పన్నెండు గోతుల మీద రాజుగా నియమించి సౌల్ సౌల్ స్వామ్యాలతోటి చెప్తాడు ఇట తుడిచివేయమని పిలిచి ఇట అమ్మాయి ఎక్కువని వాళ్ళని లేకుండా తుడిచిపోయి అని దేవుడు ఎంత కాలం అది జరిగిన కాండి ఎంతకాలం ఓపిబట్టాడు నాలుగు సంవత్సరాలు ఎప్పుడో ఇది జరిగితే కానీ దేవుడు ఇప్పుడు కానీ మర్చిపోదు మర్చిపోకూడదని రాయించి పెట్టాడు ఓపీ పట్టాడు ఐగు ఇస్రాయల్ ఐదు నుండి బయటకు వచ్చినాక నాలుగు సంవత్సరాల తర్వాత మొదట సౌల్ రాజు అయినాక అతని తోటి తుడిచే ఉండకూడదు అని చెప్పాను అసలు సౌల్ అమాయకులను ఎందుకు తుడిచేయమంటు మనం చూసినట్టయితే ఫస్ట్ కారణం వాళ్ళు గతంలో చేసిన నమ్మక ద్రోహం మీరు వెళ్ళండి మేమేం చేయమని చెప్పి వెనకాల బలహీనుల్ని బలం లేని వాళ్ళని చంపేస్తారు దొంగ దెబ్బలాగా ఉంటది కదా ఒకసారి విన్నుపోట్లాగా అమాలేకులను నిర్మూలము చేయము వారు లైమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవి ఇచ్చాడు వాళ్ళు ఎట్లా ఉన్నారంట నాడు పాపాత్ముల్లాగే ఉన్నారు నాడు ఎట్లాగా క్రూరులుగా పాపాత్ముల్లాగా ఉన్నారు ఈ రోజు కానీ ఎలాగో ఉన్నారు ఈ రోజు చూసినప్పుడు కానీ వాళ్ళు అలాగే పాపాత్ముల పాపం చేస్తానే ఉన్నారు వాళ్ళ జీవితం దేవ అసలు దేవుడికి భయపడట్లేదు వాళ్ళ జీవితం ఏమాత్రం మార్పు లేదు రెండో కారణం ఏంటంటే మొదటిది వాళ్ళు వెన్నుపోటు వాళ్ళని దొంగ దెబ్బ తీయడం రెండోది వాళ్ళ పాపాత్మలు ఇంకా వాళ్ళ జీవితాలు మార్చుకోకుండా దేవుడు భయపడకుండా పాపాత్మ లాగా ఉన్నారు మూడవ కారణం ఏంటంటే అమాలేకుల రాజు రాజైన అగబుడు రాజు కదా ఈ రాజు వంశంలో నుండి వచ్చిన వాళ్ళెవరు అని మనం చూసినట్టయితే ఈ రాజు వంశంలో నుండి వచ్చిన ఈ హామాను మనకు ఎక్కడ కనిపిస్తుందంటే ఎస్తేరు ఎస్తేరు గ్రంథంలో మూడో అధ్యయంలో చూద్దాము సారీ ఎస్తేరు మూడు ఒకటి నుండి చదువుదాము ఈ సంగతులైన తర్వాత రాజన అహశ్వరోషు అమెదాత్త కుమారుడును అగాగుయుడునగు హామాను గణపరిచి వాడిని హెచ్చించి అగాగు ఆ వంశానికే చెందినవాడు ఏదైతే అమాలికలు రాజున్నాడో ఆ వంశంలో నుండి వచ్చిన ఈ హామాను హెచ్చించి వాడిని పీటమును తన దగ్గరగా నున్న అధిపతులందరికంటే ఎక్కువగా నుంచును కాబట్టి రాజు గుమ్మమునున్న సే రాజసేవకులందరూనూ రాజాగ్న సారమ్మ మోకాళ్ళ నుండి నమస్కరించిరి ముర్దెకై వంగకయ్యూ నమస్కారం చేయు ఉండగా రాజు గుమ్మం గుమ్మమునున్న రాజ సేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మిరుచున్నావని మూర్దకాయని అడిగిరి ఆ ప్రాకారము వారు ప్రతిదిన అతనితో చెప్పుచూ వచ్చినాను అతడు వారి మాట చెవిని బెట్టకూ పోయిను గనక వారు మూర్దకాయ యొక్క మాట స్థిరమగునో లేదో చూతమని దాన్ని హామానుకు తెలిపిరి ఎలయనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయాలని వారితో చెప్పి ఉండెను మూర్దకాయ వంగకి నమస్కరింపక ఉండుట హామాన్ చూసిన బహుగా కోపించి మూర్దకాయ ప్రాణము మాత్రము తీయుట స్వల్ప స్వల్ప కార్యమనించి మూర్ధకాయ యొక్క జన్లు ఎవరు ఎవరైనాది తెలుసుకొని ఐశ్వర్య యొక్క రాజ్యమంతటి నుండి మూర్దకాయ స్వర్ణ జన్లకు యూధులందరినీ సంహరించుటకు ఆలోచించును అగాగి ఒక వంశం నుండి వచ్చిన ఈ హామను ఈ గురించి చూస్తే అతను ఆశ్వయరాజు దగ్గర ప్రధానమంత్రి పోస్ట్ అంటే ఉన్న స్థితులు అధిపతులు అందరికంటే ఎత్తు అంటే హై పోస్ట్ లో ఉండవు ఒక ప్రధానమంత్రి పోస్ట్ ఉంది అయితే ప్రధానమంత్రి ఆయన ఆయనకి అందరూ నమస్కారం చేస్తా ఉండేటోళ్ళు రెండో వచ్చిన మనం చూసినట్లయితే కానీ ఆయనకు మాత్రం ఒక వ్యక్తి మాత్రం వంగట్లేదు నమస్కారం చేయట్లేదు ఎవరు వ్యక్తి అంటే మూర్తికాయ్ ఇది చూసిన ఆ రాజ్య సేవకులందరూ వెళ్ళి చెప్తారు నీకెట్ట నమస్కారం పెట్టట్లేదు అన్నప్పుడు అతనేమనుకుంటాడు ఆ రోజును మోర్దక ప్రాణం అతను నమస్కరించే ఆమె చూసినప్పుడు బహుగా కోపించి మూర్తికాయ ప్రాణం తీయట తీయుట స్వల్ప కార్యమనించి మూర్తకాయ యొక్క జనులు ఎవరైనాది తెలుసుకొని ఆశ్వరేషి యొక్క రాజ్యం ఉండ మూర్తకాయ స్వజనులను యూదులందరినీ సమ్మరించటకు ఆలోచించును అతను ఇప్పుడు అతడు వంగట్లేదు అని చెప్పని ఇప్పుడు అతన్ని మాత్రము అతను ప్రాణం తీస్తే అది చిన్నది అనుకుంటున్నాడు అతను ఏమనుకొని ఏమంటుడు అతను అతను సంబంధించిన వాళ్ళు అతని జాతి సంబంధించిన వాళ్ళందరినీ యూదులందరినీ అత అక్కడ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ చంపాలనుకుంటాడు ఎంత కఠిన సత్యం ఉంది కదా ఇప్పుడు నీకే నీ చేతి అతను ఉన్నాడు నీకు అధికారం ఉంది నీ చేతిలో అధికారం ఉన్నప్పుడు అతను కొట్టు నువ్వు ఎందుకు నాకు నా దాని నమస్కారం పెట్టలేదు నా అడుగు చెయ్యి కొట్టు తిట్టు చెరసాలు లేపి అయినా నీ కోపం దగ్గలేదని చంపు కానీ ఇతను మనస్తత్వం ఎలా ఉంది ఇతను చంపితే అతన్ని తృప్తి ఉన్నట్ల అందరిని చంపాలని నా మనస్తత్వం మనం ఇక్కడ చూస్తా ఉంటాం ఎంత రాతి హృదయం ఎంత కఠిన హృదయం ఉందో చూడండి అసలుకి ఆ అగా వంశానికి ఆ హమానా అతనికి ఇతను ఒక్కనే కాదు ఇతను సంబంధించిన ఇతని జాతి వాళ్ళందరినీ మనం ఉండకుండా చంపేయాలి అని చెప్పనుకుంటారు వాళ్ళ మనస్తత్వం దేవుడు తెలిసే దేవుడు ఏమంటున్నాడు అమాలేఖల్ని ఎందుకు చెప్పమంటారంటే పిల్లల పెద్దల్ని తుడిచిపెట్టేయమంటారంటే తుడిచిపేపెట్టేమంటుంటే వాళ్ళ యొక్క హృదయం వాళ్ళ యొక్క మనస్తత్వం ఎంత కఠినంగా ఉంది వాళ్ళ యొక్క హృదయం వాళ్ళకి ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళని లేకుండా ఏమంటాడు తుడిచివేయమంటాడు వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ వాళ్ళు ఎట్టాగుంటారు వాళ్ళ వాళ్ళని ఒక ఏదైనా చెప్పాలి వాళ్ళు బ్రతికెలా ఉండేదే దేవుడు తెలుసు కాబట్టి ఉండకుండా తుడిచి వేయమని కానీ మనం ఏమనుకుంటాం ఆయన కఠినుడు కణికరం లేదని అంటామంటాం దేవుడొక నిర్గమ కారణం ముప్పై నాలుగో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చిన చూద్దాం అంతటా అతని ఎదుట యహోవ ముప్పై నాలుగవ అతని ఎదుట యహోవా అతన్ని దాటి వెళ్ళుచు యహోవా కణికరము దయ దీర్ఘ శాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి మందికి కృపను చూపుచు దోషములను అపరాధములు పాపలు క్షమించును కానీ ఆయన ఏ దోషములను నిదోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల కు మూడు నాలుగు తరముల వరకు తొండ్రుల దోషం కుమారుల మీదకి కుమారుల కుమారుల మీదకి రప్పించునని ప్రకటించు అందుకు మోస త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసింది ఇక్కడ చూసినట్టయితే దేవుడ మనసు అలా దేవుడు కణికరం ఆయన కణికరం దయ దీర్ఘశాంతం అలాంటి దేవుడు కణికరం దేవుడు కణికరం లేకుండా చంపే తుడిచివే అసలు వాళ్ళని ఉంచొద్దు అని చెప్పనంటే మనం ఆలోచించాలి కదా కణికిరాన్ని ప్రేమించే దేవుడు కని కణికర గల దేవుడు అంటే కణికరాన్ని ప్రేమించే దేవుడు కదా కణికరంగల వాళ్ళ వైపు ఆయన కణికరం చూపిస్తాం మనం పాటగాన పడుతుంటాం కణికరంగల మీద ఆయన కనికరం చూపిస్తాడు ఇప్పుడు వాళ్ళు కనికరం చూపించలేదు కాబట్టి కదా ఆయన కానీ కణికరం లేకుండా చెప్తున్నాడు ఐగుప్తులు వాళ్ళు వస్తుంటే కనికర లేకుండా చంపేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కణికిరం లేని తీర్పు దేవుడు వాళ్ళకి విధించిండు కాబట్టి మనం కానీ ఏ కొలత గొలుస్తామో ఆ కొలత ప్రకారం మనకు ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు మనం కణికరం చూపిస్తే కణికరం మనం దయగా ఉంటే ఆయన దయ్యం మనం ఏ కొలత మంచి చెడైనా ఏ కొలత మన కొలతలను బట్టే దేవుడు మనకు తీర్పునిస్తూ ఉంటాడు దేవుడు యొక్క హృదయం ఇంకొకసారి మనం చూడడానికి యోనా యోనాలో చూస్తే ఆయన హృదయం ఆయన మనిషిని ఎంత ప్రేమిస్తాడు మనిషికి ఎంత విలువిస్తడం మనం చూస్తాం నాలుగు అది లాస్ట్న ఇక్కడ ఏం చేస్తాడు నినవే ప యోనాన్ని నినవే నాశనం వస్తుంది వెళ్ళి చెప్పు ప్రకటించు వాళ్ళు మా మారుమని చెప్పమంటాడు కానీ అతనికి ఇష్టం ఉండదు ఆయన వెళ్ళి చెప్తాడు ఇంకా వెళ్ళి ఒక కొండ మీదకి వెళ్ళి ప్రకటించి వెళ్ళి వీళ్ళు నాశనం చూద్దాం అని చెప్పి కొండ మీద వెళ్ళి కానీ అక్కడ ఏం జరిగింది వాళ్ళందరూ మార్మన్స్ పొందుకుంటారు వాళ్ళ పాపాలు క్షమిపబడుతుంటాయి అయితే ఇక్కడ మనం చూస్తాం యోన అది చూసి తన మోకం ఏమైంది ఇది యోన దీన్ని చూచి బహు చింతాకాంత్రుడే కోపగించుకొని యొహవ నేను నా దేశముందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటేను కదా అందువల్ల నీవు కటాక్షమును జాలి బహుశాంతమును అత్యంత కృపగల కృపగల దేవుడు ఉండి పశ్చాత్త కీడు చేయక మౌనుదు నేను తెలుసుకొని దానికి ముందుగానే తష్ తశ్వీసు నకు యొక్క హృదయం ఇక్కడ మనకు కనిపిస్తుంది ను కనికరం చూపిస్తావు అందుకే నేను పోను నేను చెప్పను అన్నాను అని చెప్పని అక్కడ దేవుడి మీద యువను అలుగుతాడు నేను ఇక బ్రతుకుడి కంటే చచ్చుట మెయిల్ యోహో అని నన్ను మనవి చేసినాను అందుకు యోహో నీవు కోపగించుట న్యాయమా అడిగను దేవుడు ఎంత ప్రేమిస్తున్నా చూడండి నినేవే అంటే దేవుడు ఎరగని పట్టణం అన్యులు పట్టణం కానీ ఎంత ప్రేమిస్తున్నాడు అతను బుద్ధగిస్తున్నట్టుంది అందుకు నీ యుహోవాన్ని కోపించని అడిగాను అప్పుడు యోన ఈ పట్టణం నుండి పోయి దాని తూర్పు తటున బస్సు చేసి ఆ పందిరి ఒకటి వేసుకొని పట్టణంకి ఏమి సంభవించిన చూచదని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడైన యహోవరు సొర ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టికై అది పెరిగి యోన తలకు నీడనిచ్చునట్లు చేశాను ఆ సొర చూచి యోన బహు సంతోషించు వాళ్ళకి ఏం సంభవిస్తుందో వాళ్ళ యొక్క వాళ్ళ మీద నాశనాలు వాళ్ళ మీద ఆ పట్టలు నాశనం కాదు చూడాలి చెప్పని అక్కడ కూర్చొని ఉన్నాడు ఒక సొర కింద కూర్చొని మరుసటి ఉదయం మందు దేవుడు ఆ సొర కింద కూర్చొని సంతోషంగా ఉన్నాడు అంటే ఈ ఎండ అతను దేవుడు ఒక సొర చెట్టును మేయిచ్చిండు మరుసటి ఉదయం మందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా ఆ చెట్లను తొలిచినందున చెట్లు వాడిపోయిను ఏమైంది ఆ చెట్టు వాడిపోయింది ఎందుకు ఒక పురుగు వచ్చి ఆ పురుగు పురుగు పట్టిన ఒక పురుగు తొలిచినందున చెట్టు వాడిపోయింది మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించను యోనా యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మ సిల్లు బ్రతుకటంటే చచ్చుట మేలు అనుకునేను అతను ఒక ఎండ దెబ్బ ఒక గాలి తగిలితేనే తట్టుకోలేక నేను సావడం బెటరు నేను ఇంకా బతకడం బతకడం ఎందుకు నీడ లేకపోయేసరికి ఆ గాలి వచ్చినందుకే ఏమంటున్నాడు ఆ ఎండ దెబ్బ తాగలుగా సోమసులు నేను బతకడం కానీ సావడమే మేలు అని చెప్పినట్టు అప్పుడు దేవుడు ఈ స్వరచేట్టుని గురించి నువ్వు కోపించని యోన అని అడగగా యోన ప్రావణం పోవనంత కోపించడం న్యాయమేనను ఏమంటున్న దేవుడు నువ్వు ఈ స్వరచేటుని గురించి కోపించట న్యాయమా అని చెప్పినప్పుడు ఖచ్చితంగా న్యాయమే అని చెప్పి నా ప్రాణం పోయి నా ప్రాణ పో నాతో కోపించడం న్యాయమే నా ప్రాణం పోయినంత కోపం కానీ కోపం న్యాయమే నా కోపంలో న్యాయమే చెప్పినట్టు అందుకు యహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయినా ఈ సొర చెట్టు విషయం దేవుడు ఈ సొర నువ్వు వేయలేదు పెంచలేదు నీళ్లు పోయలేదు ఏం చేయలే ఒక రాత్రిలో పుట్టింది ఒక రాత్రిలో పెరిగింది ఒక రాత్రిలోనే వాడిపోయింది నీకు నీడలేనందుకు నువ్వు అంతలాను విచారించి ప్రాణ కూడా న్యాయమని చెప్పినవే విచారపడుచున్నావు కదా నీ ప్రాణం గురించి అయితే నూట కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనులు బహు గల నినవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దని యోనాత చెప్పాను ఎంత ప్రేమ దేవుడికి ఇక్కడ మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడు ఇక్కడ అతనికి బుజ్జగిస్తున్నాడు అతను చెప్తున్నాడు అర్థమయ్యేటట్టు ఈ జనులకు ఏం తెలీదు కుడి అడమలు తెలియని జనాలు ఎందుకంటే దేవుడు ఎంతగానో తల్లి గర్భం రూపింపకబడక ముందే దేవుడు కదా దేవుడు మనుషులు మనం పిత్కుల కంటే శ్రేష్ఠలమాట అంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్న మనిషిని కుడి ఎడమ తేలి ఎరుగిన జనాలు బహు కుడి అడమ ఎరుగన జనులు బహు పశువులు గల నేను విచారపడొద్దా చెప్పనట్టున్నాడు వాటి నాశనం నేనలా చేయగలాలి అని చెప్పి యోనాతో అంటున్నాడు దేవుడు మనిషి అంత ప్రేమిస్తున్నప్పుడు మనిషి ఈ అమ్మా గాని దేవుడు ఎందుకు చంపమని చెప్పాడు అంత ప్రేమించే మహాపురాన్ని నినివే పట్టిన దేవుడు ఎరగిన పట్టణం గురించి ఆయన ఆయన బిడ్డతోనే తర్కవాదంలాడి చెప్తా అంత మనిషి మనం పిచ్చుకుల కంటే శ్రేష్ఠం అంటాడు మనల్ని ఎంత ప్రేమిస్తున్న తల్లి గర్భంలో రూపింపబడకముంది అలాంటి మనిషికి అంత విలువించినప్పుడు వాళ్ళ అమ్మ అనే మనుషుల్ని ఎందుకు చంపేయమంటున్నాడు తుడిచిపోయి వాళ్ళని భూమి అసలు వాళ్ళ పేరు లేదు వాళ్ళ పేరు ఊసు వాళ్ళ జంతువులు కానీ జంతువులు కానీ ఎందుకు ఇప్పుడు ఆ పశువుని నేను తెచ్చుకున్నాను అనుకోండి మీరు అడుగుతారు గబక్ ఎవరైనా ఈ పశువు ఎక్కడికి బాగుందని అనుకో ఇది అమాలయకులది అసలు ఆ పేరే వద్దు ఆ అమాలయకుల పేరే వద్దు అని చెప్పని దేవుడు తుడిచి వేయమంటే ఏం చేస్తాడు మంచి మంచి వాటి పక్కన తీసుకొచ్చి పక్కన పెట్టేసి నాశనకరమైన పది చేస్తాడు ఇక్కడ సోవులు అడుగుతా అని చెప్పాను అందరిని చంపేశానని అబద్ధం అంట తె ఒకటి సామేలు ముప్పై అధ్యాయంలో అందరిని చంపేశానంటారు కానీ ఇక్కడ అమాలేకులు ఎలా వస్తారు అక్కడ పిల్లలను ఆడవాళ్ళని అందరినీ తీసుకోపోతారు దావీదును అతని జన్లను మూడవ దిన మందు వచ్చిరి అంతలో అమాలేఖులు దండెత్తి దక్షిణ దేశం మీదను తిక్లాగు మీదను పడి కొట్టి దాని తగులు పెట్టి గనులే అల్పులే అందులో ఆడు చెర పెట్టుకొని చంపక వారిని తీసుకొని పోయి ఉండిరి అందరినీ కానీ ఇక్కడ అమాలేఖులు ఉన్నారు అంటే ఇక్కడ చవులు స్వామ్యాలతో అబద్ధాన్ని అవుతున్నాడు ఇప్పుడు అమాలేకులు అందరు నాశనం చేశానని చెప్తాడు పదిహేను అధ్యయంలో కానీ ముప్పై అద్దంలో అమాలేకులు వస్తారు ఎందుకు వస్తారు అది ఒక పేరే ఉండకూడదు భూమి మీద తుడిచేయని చెప్పంటే దేవుడికి మాటకు వ్యతిరేకంగా స్వామిలతోగా నేను చెప్తాడు నేను అందరు నాశనం చేశాను అని చెప్పి చెప్తాడు అది వాక్యం చూద్దాం తర్వాత అతడు సౌల్ వద్దకు రాగా సౌలు యహో వలన నీకు ఆశీర్వాదం కలుగును కాక యహో అగ్ని నెరవేర్చుతున్నానుగా నేను దేవుడు ఏదైతే చెప్పిండో అందరినీ నాశనం చేయమని అది చేసిన చదువుతున్నాడు సౌమయం నాకు వినపరుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకి ఎక్కడి అడిగను అందుకు సౌలు అమాలు వృద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి నీ దేవుడనే యహో ఒక బౌలు జనులు గొర్రెల్లోను ఎడ్లోను మంచి వాటిని ఉండనిచ్చిరి మిగిలిన వాటిని మేము నిర్మూలనం చేసి ఎంత బాగా చెప్తుండవు కదా అబద్ధమైన అందరిని మేము నిర్మూలనం చేశామని చెప్తారు ఆ రాజు రాజుని పశువులని అందరినీ ఉంటారు మంచి మంచి వాళ్ళు కానీ ఏం చెప్తారు అందరిని నాశనం చేసినామని చెప్తారు ఆ గొడ్డుని ఎందుకు తెచ్చినాం ఆ అరుపులు ఏంటి ఎందుకు తెచ్చినామంటే దేవుడికి బలి అర్పించడానికంట దేవుడే భూమి మీద వాటిని అసలు వద్దు తుడిచివేయంటే దేవుడు వ్యతిరేకంగా వాటిని తెచ్చి బలు అర్పిస్తుండ దేవుడికి ఇలాంటి బొల్లు అవసరమా దేవుడు ఇలాంటి బల్లులు అంగీకరిస్తడా దేవుడికి వ్యతిరేకంగా పనులు చేసి దేవుడు అటువంటి బొల్లులు అర్పిస్తా ఒకసారి ఇరవై ఇరవై చూద్దాం తిరుగుబాటు చేయుట సోద చెప్పుటూ పాపంతో సమానం దేవుడు చెప్పిన మాటకి తిరుగుబాటు చేస్తే ఏంది సోద చెప్పే పాపంతో సమానం సోద చెప్పుడే అని పాపంతో సమానం మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహం గృహ దేవతలను పూజించత సమానం మూర్ఖత మూర్ఖత్వం ఉండడం ఏంది విగ్రహం చేయడంతో సమానం యోహో ఆజ్ఞ నువ్వు విసర్జించవు కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించును దేవుడు మాట వినకపోవడం వినకపోవడం వల్ల వినకపోవడం అంటే ఏంటి తిరుగుబడి చేస్తే ఏంది పాపంతో సమానం మూర్ఖతం కనిపించడం ఏంటిది విగ్రహ విగ్రహాంతం విగ్రహ దేవతలు పూజించడంతో సమానం ఈరోజు మనం చూసినట్టయితే దేవుడు చెప్పిన మాట చెప్పినట్టే చేసేవారిగా ఉన్నామా దేవుడు మన దగ్గర నుండి ఏ బలు దేవుడు మన దగ్గర నుండి ఏ బలు ఏమి అడగట్లేదు ఏం వద్దంటాడు కానీ ఆయన ఏం కోలుకుంటాడు దేవుడికి మన దగ్గర నుండి కావాల్సింది ఏందని చూస్తే ప్రసంగి ఐదు ఒకటిలో చూద్దాం నీవు దేవుని మందిరం మనకు పో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించడం సమీపించి ఆలకించటం వేలు వారు తెలియకే దుర్గా దుర్మార్గ పనులు చేయుదురు ఎలా ఎలాగుండాలంట దేవుని మందిరకు పోయినప్పుడు మన బలు ఆయనకు అవసరం లేదు మన ప్రవర్తన జాగత్తు ఉండాలి మన బుద్ధి జాగత్తు ఉండాలి మన మనసు దేవుడికి కావాల్సింది బలులు కాదు మన మనసు బుద్ధిహీనలు అర్పించినందుకు బలర్పించినటువంటి సమీపించి ఆలకించుట ఆయన వాక్యం ఆయన మాటలు మనం అంగీకరించి మనం వింటే అది శ్రేష్టం అంటు ఈ రోజు దేవుడి వాక్యం మనం వింటే మనం పాపం చేయాలంటే దేవుడు ఆజ్ఞలను వ్యతిరేక వ్యతిరేకం చేయలేం ఎందుకంటే మనకి దేవుడికి వ్యతిరేకం మనం చేయలేం ఎందుకంటే ఆ వాక్యం గుచ్చుకుంటా ఉండదు ఏదో ఒక మూలన అయ్యో ఈ తప్పు ఈ దేవుడికి వ్యతిరేకం అని చెప్పాను మనం పాపం చేస్తున్నాం కానీ లాక్ వస్తుంది మాట వినడం ఆలోకించడం ఎంతో శ్రేష్టం అంట మన బలు అవి దేవుడు అడుగుతుంది మన మనసు కీర్తనలు యాభై ఒకటి యాభై ఒకటి పదహారు పదిహేడు చూద్దాం నీవు బలిని కోరువాడువు కావు కోరినని నేను అర్పితును దహన బల నీకు ఇష్టమనేది కాదు విరిగి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయం నీవు ఆలక్ష్యం చేయవు ఇక్కడ దేవుడు ఈ దావీదు ఈ కీర్తన రాస్తాను ఈ కీర్తన ఎప్పుడు చేస్తుడు ఎప్పుడు రాస్తుడంటే పాపం చేసిన తర్వాత వ్యభిచారం చేసిన తర్వాత రాస్తుడు ఏమని రాస్తుడు నీవు బలిని కోరవాడు కావు నేను నీవు బలిని కోరు కావు కోరిన నేను అర్పిందును దహన బలి నీకు కాదు విరిగి నలిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన మనసు విరిగిన నలిగిన హృదయం నువ్వు ఆలక్ష్యం చేయవు దేవుడికి కావాల్సింది దహన బలులు కాదు గొర్రెలు మేకలు వాటి దహన బలు కాదు అతను రాజు కదా ఆ వీదు కానీ అతను ఏమంటున్నాడు విరిగి నలిగిన మనసు విరిగి నలిగిన అంటే నీ హృదయం విరిగిపోవాలి ఎలా అయ్యో నేను పాపం చేశానే నా పాపం వల్లే కదా దేవుడు ఈరోజు శిలువుల గాని ఆ రోజు గుర్రల మేకలు ఈరోజు మన పాపాల కోసమే కదా దేశ ప్రభు శిలువ వేయబడ్డాడు ఆయన బలి బలి అయిపోయిండు ఎందుకు మా పాపాలు మన దోషాలు మన కోసమే కదా ఈరోజు మన పాపం చేస్తున్నప్పుడు దేశ ప్రభు ఒక శిలువు మనం జ్ఞాపకం వస్తుందా విరిగి నలిగిన మనసు అంటే అదే కదా మన పాపం చేసేటప్పుడు గుర్తు రావాలి కదా అయ్యో దేవుడు కదా నా స్థానంలో చనిపోయింది నా స్థానంలో వచ్చిండు పరలోకం అనే రాజ్యాన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చిండు అవమానాలు పొందిండు కొట్టుబడ్డాడు అన్ని చేయబడ్డాడు నా కోసం అనే విరిగి హృదయం విరగాలి మన హృదయం ఈరోజు నా స్థానంలో ప్రభు చనిపోయిండు ఈ రోజు దేవుడు ఆ విరిగిన హృదయం మన పాపను చూస్తే ఆశ్రయించుకుంటున్నావా ఆ రోజు దావిదు అర్పించచ్చు కదా ఎన్ని వేలు ఎన్ని పొట్టేళ్ళైనా కానీ అంటండు విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైందని అంటున్నాడు నువ్వు దహన బలు కోరేవాడు కదా నువ్వు నలిగిన మనసే ఈ రోజు విరిగి నలిగిన హృదయం మనకు ఉంటుందా ఈరోజు బళ్ళు అంటే కానీ అర్థం మనకు తెలియలేకపోతుంది దేవుడి బళ్ళ చేస్తున్నాం తింటున్నాం తాగుతున్నాం వెళ్తున్నాం అసలు దేవుడు ఎందుకు ఆ బళ్ళకు అర్థమైంది అనిగానే తెలుసుకోలేకపోతున్నాం మన పాపాల కోసమే కదా ఆయన చనిపోయింది మొదటి కొరిది పదకొండు ఇరవై నాలుగు ఇరవై తర్వాత మీరు చదువుకోండి మన పాపాల నిమిత్తమే కదా ఆయన విరగబడింది మన పాపాల నిమిత్తమే కదా ఈరోజు మనం పాపం చేసినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు యొక్క సిలువు మనను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు నాకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు అని చెప్పుకున్నా మన హృదయం ఎప్పుడైతే విరిగి ఆయన ప్రార్థిస్తాము ఆయన మన ప్రార్థలు ఖచ్చితంగా ఆలకించే దేవుడు ఒకసారి లోక ఆరు నలభై ఆరు నలభై చూసుకుందాము నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభు ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు నా యొద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయప్రతి వాడిని ఎవరిని పోలి ఉండను మీకు తెలియను వాడు ఇల్లు కట్ట కట్టవాలనని ఉండగా లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి వేసిన పోలి ఉండను వరద వచ్చి ప్రవాహం వచ్చి ఆ ఇంటి మీద వడిగా కొట్టినాను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయినా అయితే నా మాటలు వినియో చేయని పునాది వేయక నేల మీద ఇల్లు కట్టుకుని పోలి ఉండను రాహం వాడి మీద పడిగా కొట్టగా నాది కూలిపోయాను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పిన ఈరోజు దేవుడు మాట మనం వినకుండా ఆయన దగ్గరకు పోయా సన్నిధిలో పోయి ప్రభు ప్రభు అంటే ఇంటడా విన్నాను చెప్తుంట అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది నేను చెప్పులో చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభు ప్రభు నన్ను ఎందుకు నేను చెప్పిన ఆజ్ఞల ప్రకారం నేను చెప్పినట్టుగా మీరు పరిశుద్ధంగా జీవించినప్పుడు నన్ను ప్రభు ప్రభు అని నేను పిలుచట ఎందుకు దేవుడు విన్ను అంటున్నాడు ఒక విధంగా ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నాడు ఏవను నా యుద్ధకు వచ్చిన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడిని ఎవను పోలే మీకు తెలియను ఈరోజు మనం క్రీస్తున బండ మీద ఇల్లు కట్టుకుంటే దేవుళ్ళ వాక్యం మీద మనం ఇల్లు కట్టుకుంటే మనం తప్పిపోం మనకు భయమేస్తుంది దేవుడు ఆ దేవుడు వాక్యం మీద మనం జీవించలేదనుకో కూలిపోతుంది దేవుళ్ళ లోతుగా మనము ఆయన ఒక పునాది మీద మనం ఇల్లు కట్టుకున్న వారిగా ఉంటే మనకి ఏం సమయం మనకి ఏం వచ్చినా మనం తప్పిపోం ఈరోజు తప్పిపోతున్నాం అంటే అర్థమైంది మనం దేవుడు వాక్యం మీద నిలకడగా లేము నిలబడట్లేదు దేవుడి వాక్యం సారంగా జీవించట్లేదనే కదా అర్థము కాబట్టి ఒకసారి లాస్ట్ గా యషియా అరవై ఆరు ఒకటి నుండి చూద్దాము యషియా అరవై ఆరు ఒకటి నుండి చూద్దాం యహోవా ఇలా ఆజ్ఞ ఇచ్చున్నాడు ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపేట మీరు నా నిమిత్తము కట్టును ఉద్దేశించి ఇల్లు ఏ పాటిది నాకు మిశ్రమ స్థానంగా మీరు కట్టున ఉద్దేశం ఏ పాటిది అవన్నీ నా హస్తకృత్యములే అవి నా కలిగినవి యహో సెలవిచ్చుచున్నాడు ఎవడు దినుడే నలిగిన హృదయం కలవాడే నా మాట విని వణుకుచుండడం వా నేను దృష్టించుతున్నాను ఈ రోజు దేవుడు మాటలు విని ఆయనకి వణుగుతా అంటే ఆయన ఎందుకు భోయభత్త ఆయన ఖచ్చితంగా మనం చూస్తూనే మనం ప్రార్థన అంగీకరిస్తారు దేవుడు మాట వినకుండా బలి అర్పించేవాడు ఎలాగా ఉంటాడు మూడో వచనం చూద్దాం ఎద్దును వధించేవాడు నరుని సంపువాణి వంటి వాడే గుర్రపిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెదడును విరుచువాణి మెడను విరుచువాణి వంటి నైవేద్యం చేయవాడు పంది రక్తం అర్పించు వాణి వాడే ధూపం వేయవాడు బొమ్మను స్తించవాణి వంటి వాడే వారు తమకిష్టమైనట్టు త్రోవలను ఏర్పరచుకుండ్రి వారి అసహ్యమైన పనులు తమ తమకి ఇష్టంగా ఉన్నవి మూడో వచనం చూస్తే ఎలాగుందంట దేవుడు దేవుడి మాట వినకుండా మనము బల్లి అర్పిస్తే ఎద్దును వధించివాడు నరుని చంపిన వంటి అంట మనము దేవుడు మాట ఎనకుండా బలి అర్పించడానికి వెళ్తే ఎద్దును బలి అర్పించడానికి వెళ్తే అది అట్టగుండదంట నరుణ్ణి చంపిన అంటే నరహత్య చేసినట్టు అంటుండు గుర్రపిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరిచిన అంటాడు కుక్క మెడ ఎంత కుక్క అంటే ఎంత హీనము కదా గుర్రపిల్లను బలిగా అర్పించేవాడు కుక్క మెడను విరిచివాడిని వంటి నైవేద్యం చేయవాడు పంది రక్తం అర్పించవంటి ఈ రోజు మనం నైవేద్యం నైవేద్యం అది ఎలాగ ఉండిందంట పంది రక్తం అర్పించలాగే ఉందంట ధూపం వేవాడు బొమ్మను స్థుతించ అంటే విగ్రహ ఆరాధనలాగా ఉందంటది మన ఒక ధూపం వారు తమకిష్టమైన త్రోవలను ఏర్పరచుకోండి వారి కష్టమైన పనులు తమకే ఇష్టంగా ఉన్నవి రోజు మనము దేవుడు మాట వినకుండా మనకిష్టం చేస్తే మన యొక్క బలులు ఒకళ్ళు సమర్పిస్తే ఆయనకి ఎలాగొంటాయి అంటే మూడో వచనం ఉంటది ఎద్దు నరహత్తితో సమానం గొర్రె కుక్క మేడం విడిసిన కుక్క మేడం విడిసినట్టు ఉండిదంట నైవేద్యము పంది రక్తం పంది రక్తం అర్పించినట్టే ఉండిందంట ధూపం ఎలా ఉండిద్దంట విగ్రహాల చేసినట్టుండిద్దంట కాబట్టి దేవుడు మనం దేవుడికి ఎలా ఉండాలి విరిగి హృదయంలో విరిగి నలిగిన హృదయంతో ఆయనకు బలు అర్పించాలి ఆయన మాటను మనము అంగీకరించే వారిగా ఉండాలి ఆయన మాటకి విధేత చూపించే వారిగా ఉండాలి ఆయన ఎందుకు మన భయభక్తులు కలిగి ఉండాలి ఆయన త్రోవులను మనం నడవాలి కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే సౌలు దేవుడిని సిద్ధించిండు దేవుడు మాటికి విద్య చూపిలేదు చంపమండి చంపల తనకి కంటికి వాటిని అన్నింటి పక్కన పెట్టిండు మిగతా ఇది చేసేసిండు హత్య చేసిండు నరికి సౌల్ దేవుడిని విసర్జించండు తర్వాత సౌల్ని దేవుడు విసర్జించండి అని ఇరవై మూడవ వచనంలో చూస్తాం కారణంగా ఏమవుతుంది సౌలకి రాజధాని పోతుంది కాబట్టి ఈరోజు మనం మనం ఎలా ఉన్నాం దేవుడు మనకు ప్రాణం ఇచ్చిండు మనం ఇంకా ప్రాణం ప్రాణంతోనే ఉన్నాం కదా ఈరోజు మనల్ని కానీ దేవుడు విసర్జిస్తే మన పరిస్థితి ఏంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం దేవుడు మనల్ని విసర్జిస్తే మన పరిస్థితి ఏంటి కాబట్టి అంతకు ముందే మనం దేవుడితో సమాధానం పడదాం మనం పాపాలు ఒప్పుకుందాం మన తప్పులు ఒప్పుకుందాం దేవుడికి అవిధేతగా ఏమైనా చేసినా ఉంటే ఒప్పుకుందాం క్షమించు ప్రభా అని చెప్పంటే దేవుడు ఖచ్చితంగా క్షమించేవాడుగా ఉన్నాడు కాబట్టి ప్రభాని ఎన్నోసార్లు తప్పు చేశాను నన్ను క్షమించు నీకు వ్యతిరేకంగా తప్పు చేశాను అని చెప్పండి విరిగి నలిగిన మనసు మనము ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా అంగీకరిస్తుడు మహాపశుద్ర ప్రేమ కడిగిన కృపగలను నా ప్రి పరిలోకి తండి ఎస్ నీకు వేలా కోట్ల స్థుతులు వస్తాయి ప్రభావా కిందరు మాతో నీకు వందనాలు ప్రభావ వందండి మేము ఎన్నోసార్లు నీకు అవిద్య చూపించున్నాం ప్రవ్వ ఇదిగోతండి ఎన్నోసార్లు నీకు కోపం నీళ్ళ కోపం లేపు ఉంటావు ప్రభా మమ్మల్ని క్షమించిన ప్రభా ఇదిగోతండి నువ్వు ఏమేమి బలు అరగట్లేదు ప్రభా విరిగి నలిగిన హృదయమే నువ్వు కావాలంటున్నావు ప్రభా ఇదిగోతండి తెలిసి తెలియక మేము ఎన్నో తప్పులు చేస్తుంటావు ప్రభా పడిపోయి ఉంటాం ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా ఇద్ద వాక్యం తర్వాత మాతో మాట్లాడి ప్రభా ఇదిగోతండి మా లోపాలు చూపించినందుకు నీకు వేలాది కోట్ల స్థుతులు స్థోతున్నారు ప్రభా ఇదిగోతండి మీ ఎందు మాలో ఏమైనా ఆయస్క్రమం చూపించి ప్రభావ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభా ఇదిగోతండి తెలిసి తెలియక ఏం తప్పులు చేసిన క్షమించని ప్రభా మా పాప దోష కడిగి శుద్ధీకరించిన ప్రభా ఇదిగో తండ్రి నీ అవితేదైతే చూపించండి క్షమించిన ప్రభా ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి వేసు ప్రభా నీ మాటకి విదే చూపించే వారిగా మేము ఉండాలి ప్రభా నీకు ఇష్టాంశాలు మేము జీవించాలి వేసు ప్రభా ఇదిగో తండ్రి రేపు మీరు ఎవరు నాకు తెలియదని మాట మేము వినకూడదు ప్రభా ఇదిగో తండ్రి నీకు ఇష్టాంశాలుగా మేము జీవించాలి ప్రభా ఇగో తండీ మీరే తోడండి ప్రభావ మీరే సహాయం తెచ్చండి ప్రభావ ఈ రాత్రి కాలంలో ప్రార్థనలో వచ్చి ప్రతి ఒక్కరిని దీవించండి ఆస్వాదించండి మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రభావ వాళ్ళు కావసిన అవసరం తీర్చండి ప్రభావ ఇది అతండి ప్రతిరోజు ఇదిగోదండి సంవత్సరాల తరలిపడి కానీ ప్రభావ ప్రార్థన చేస్తూ ఉన్న ప్రభజ్ఞాన అంశాలు కొన్నిటి గురించి ప్రభా ఇగోతండి రాత్రి కాల సమయంలో ప్రభావ వాళ్ళని దర్శించండి ముట్టండి స్వస్థపరచండి వాళ్ళ జీవితంలో గొప్ప రక్షణ కార్యం జరిపించండి ప్రభా ఆ కలవర శిరువులో మీరు పొందిన గాయాల ద్వారా స్వస్థతుంది ప్రభా నీకు గాయపడ్డ స్థితితో వాళ్ళు ముట్టండి స్వస్థపచ్చండి ప్రభావాళ్ళ జీతం ఆపిన మిల్లన్నీ ఎసుకిస్తున్నాములు రిలీజ్ చేయండి సుప్రభ ఇగో తండ్రి గొప్ప కార్యాలు జరిపించిన ప్రభా ఇదిగో తండ్రి రాణ బిడ్డలుగా జ్ఞాపకం చేసుకునే ప్రభా వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఇగో తండ్రి ఎసుప్రభ మీరే తోడున్న ప్రభా ఇదిగో తను వచ్చిన ప్రతి ఒక్కరితో మాతో మాట్లాడినది వేలాది కోట్ల స్థుతులు స్థోతారు ప్రభావ ఇగో తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరు మంచి ఆరోగ్యం దయచేయండి రాత్రి కాల్సమైన ప్రభా ఇగో తను మాట్లాడే వందనాలు వేస్తూ ప్రభా ఇదిగో తను వాళ్ళ ఆయుసం ఏమైనా చూ ఇదిగో తండ్రి ఒప్పుకొని పెట్టాలేసు ప్రభా నీకు ఇంకా నుండి ఇష్టాసారంగా జీవించాలే సో ప్రభావ అటువంటి మా కృపను దయచేయండి లేసు ప్రభావ రాత్రి కాలంలో సమయం మంచి నిజాన్ని దయచేయండి ప్రభావ వీకులు లేదు మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపను మాకు దయచేయమని నజరుడే నేస్తుకి నా పెట్టి అడిగి పెడుకున్నాం ప్రితం చంద్రశేఖర్ ప్రేయర్ బ్లెస్ ఇవ్వండి తండ్రి మీకు వందలైనా ఇంతవరకు మీరు మాతో మాట్లాడేందుకు మీకు ఎంత కృతజ్ఞతలు నేర్పించుకుంటున్నాం ప్రభ ఒక పాపి తల్లిమలి రక్షణలకు వస్తే పర్లోక మందు దూతలు కలిసి ఎంతగానో ఆనందిస్తారని వాక్యం చదివిస్తుంది అవును ప్రభావ మిమ్మల్ని ప్రేమించేవారు మీ యొక్క తనిమలి గొర్రెలం కాస్తారు వాక్యం జ్ఞాపకం చేయబడుతుందైనా పేరుతో అనేక పర్యాలు మీరు హెచ్చరించినారు ప్రభ నిజంగానూ నన్ను ప్రేమిస్తే నా గొర్రెలం కాయమన్నారు ప్రభా వాక్యం చదివిస్తుంది మిమ్మల్ని ప్రేమించని వాడు శప శాపగ్రస్తులు కాబట్టి నేను అటువంటి శాపం నుంచి మాకు విడుదల కల్పించినందుకు మీకు ఎంతో బాణాలు కాబట్టినైనా నిజంగా మిమ్మల్ని ప్రేమించే వారు మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటిస్తారని హెచ్చరిక చేయబడింది కాబట్టి తండ్రి అది మా జీవితంలో మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి మీ యొక్క నీతి సత్యాన్ని మేము ప్రకటించాలా దావిదరాజు ప్రభా కీర్తన బృందం నలభై అధ్యాయంలో జ్ఞాపకం చేసినాయన నా నోరు మూసుకొని మౌనంగా మీ నీతి సత్యాన్ని మీ సమాజంలో ప్రకటించి అన్నానంటే అని హెచ్చరించినాడు ప్రభా కాబట్టి మీరైతే మళ్ళీ నీతిమంతుడు అయితే కల్వర్సీల్లో ప్రభా ఆ యొక్క తర్మల్ని మాకు ఆ యొక్క శ్రమనుభవించి మరణించి నీతిని మాకు అనుగ్రహించినారు మీ నీతిని మాకు అనుగ్రహించేందుకు మీకు ఎంతో అందాలు కాబట్టి ఆ నీతి నైతికమైన జీవితం యథార్థమైన జీవితం కలిగి ఉండాలనేది మీరు హెచ్చరించినారు కాబట్టి ప్రతి మిమ్మల్ని చూపించాలా అటువంటి సేవా పరిచయాలు నడిపించి మీ మైమాదరల్ని పెట్టుకోండి ముఖ్యంగా ప్రభుత్వం ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి అద్భుతకరంగా జరిగించండి పనులు గొప్ప దర్శనాలు తెచ్చండి దేవదూతులతో సంభాషించాలా పురాతనమైన భక్తులతో సంభాషించాలా మీతో సంభాషించాలా మీ పరిశుద్ధ పర్వత నెకాల పర్వత అనేకంగా మీతో నివసించాలా అటువంటి గొప్ప జీవితాన్ని మాకందరికీ అనుగ్రహించి మీ మై మార్గంగా నిలబెట్టుకోమని పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మన పరుగైన ఏసు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సతకాలం పడేయండి అనే కాక ఆ మేన్ అందరికీ ప్రేజు లాట్ ప్రెస్ లో ఆల్ బ్రదర్స్ అని చెప్పేసి